స్వభావం చాలా దెబ్బతిని ఉన్నది నేను ధర్మ విషయంలో సంతతంగా ఉన్నాను నాకు ప్రేయస్సు కంటే శ్రేయస్సే ముఖ్యమని నేను అనుకుంటున్నాను వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్ అది శ్రేయస్ అంటే శ్రేయస్ అంటే దట్ ఈస్ వట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈ ప్రశ్నలు ఎవడు వేసుకుంటారు ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అన్నవాడు అది ప్రశ్న ఎవడు వేసుకుంటాడు భోగపరాయండి ఆ ప్రశ్న వేసుకోగలుగుతాడా వాటిస్ ది గోల్ ఆఫ్ లైఫ్ అనే ప్రశ్న వేసుకునేవాడు భోగాసక్తుడు అలాంటి ప్రశ్న ఎందుకు వేసుకుంటాడు అసలు అటువంటి ప్రశ్న వాడు హృదయంలో పుట్టనే పుట్టదు కనుక ఈ శ్రేయస్సు అంటే జీవితం అర్థము జీవితం లక్ష్యము వాటిని నిర్ధారణ చేసే జ్ఞానానికి శ్రేయస్సు అని పేరు కనుక అది నాకు బోధించవలసినది అని ఆయన అడుగుతారు సో ఇంకా ఫైనల్ గా ఈ శ్లోకం గురించి ఇంకొక మాట చెప్పేస్తే అయిపోతుంది ఎప్పుడైనా మనకి ఇంతటి తీవ్రమైన ధర్మ సంకటం ఏర్పడితే అదే నిత్యకృత్యంలో రాదు అదేనా రావచ్చు ఒకప్పుడు అలా రావచ్చు నిజంగా వచ్చే సందర్భాలు ఉంటాయి ఇప్పుడు ఓ సందర్భంలో ఓ ధర్మ సంకటం వచ్చింది ఎలాగంటే ఒక తల్లి ఉంది ఓ ఐదేళ్ల ఉన్నాడు ఈ తల్లి ఆరోగ్యం బాగులేదు ఈ బిడ్డని తల్లి దగ్గర ఉంచితే ఆ బిడ్డ యొక్క గ్రోత్ ప్రాపర్గా ఉండకపోవచ్చు because she is not doing well and so he will be affected psychologically he will be affected some other factors also will be there and so he has to be sent elsewhere er bodding school ko den ko pompiste vad jitu no pai ko astadu tatkalanga konni ibbandu and then a talli a kallavanni vidichi pettataniki sutraamo angekrinchukundaga kanniru munneeruga vilapisthadu ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఆర్గనైజ్ చేస్తున్నవాడు ఒకడు ఉంటాడు వాటికి హేసుడు సో ఆ తల్లి నుంచి పిల్లవాడిని విడదీసి ఆ పిల్లవాడి యొక్క క్షేమాన్ని కోరి పంపించటమా లేకపోతే ఆ మాతృహృదయాన్ని అర్థం చేసుకుని ఆ పిల్లవాడిని ఆ తల్లి దగ్గరే ఉంచటమా ఇది పెద్ద ధర్మ సంకట ఇలాగంటి ధర్మ సంకటాలు చాలా అరుదుగా వస్తాయి మిగతా సందర్భాల్లో ధర్మం తెలుస్తూ మనం ఆచరించడానికి కావలసిన ఉత్సాహమంలో లేకపోవచ్చు మనకి అధర్మము నుండి ఉండే ఆసక్తి భోగాసక్తి అధికమైపోయి మనం అధర్మ మార్గంలో వెళ్లొచ్చు గాని ధర్మం తెలియకపోవడం అనే సమస్య ఉంటుంది తెలుస్తూ ఉంటుంది కానీ ఒకప్పుడు నిజమైన ధర్మ సంకటం వచ్చి వస్తుంది ఇప్పుడు ఎలాగరా భగవంతుడే ఏం చెయ్యాలి అనే డౌట్ వస్తే అప్పుడు ఈ శ్లోకాన్ని పద్దెనిమిది సార్లు మళ్లీ అనుకుని దాని అర్థం తెలిసి సో సాధిమా శిష్య స్నేహం షాధిమాం తాం ప్రపన్నం అనే ఆ భావాన్ని మనస్సులో ఫీల్ అవుతో అర్థం తెలిసి సో పద్దెనిమిది సార్లు శ్లోకాన్ని చెప్పి ఆ తర్వాత కళ్ళు మూసుకుని ఆలోచించుకుని ఆ అంతర్వాణి కాన్షన్స్ అంటారు అది ఏది సజెస్ట్ చేస్తే అది ఈశ్వరుని యొక్క ఆదేశంగా భావన చేసి ఇంక సందేహం పెట్టుకోకుండా ముందుకు వెళ్ళిపోవటం ఇదో ఒక ఉపాయం ఆ విధంగా గీతలో మళ్ళీ ఉపాసన గీతలో జ్ఞానం ఎలాగో ఉంది ఉపాసన కూడా ఉంది గీతలో ఇది ఉపాసనా భాగంలోకి వస్తుంది కాబట్టి ఈ శ్లోకానికి అటువంటి విలువని ఒకటి ఉంది అని మహాత్ములు సజెస్ట్ చేస్తారు అలాగా కాబట్టి తనను అర్జునులుగా భావించుకుని తన హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఉద్దేశించి ఈ శ్లోకాన్ని పద్దెనిమిది సార్లు పారాయణ చేసి ఆ తర్వాత అంతర్వాణి సందేశం ప్రకారంగా అంతర్వాణి యొక్క ప్రేరణ ఆధారంగా ముందుకు అడుగు వేస్తే ఇంకా అంతా సక్రమంగానే అవ్వచ్చు ఏది ఏది లభిస్తే దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది సో కాబట్టి ఆ విధంగా అటువంటి సందర్భంలో మనం ఈశ్వర శరణాగతి చేసి వ్యక్తిగత హృదయంలో ఉండే రాగద్వేషాలకు అతీతంగా మనం ధర్మ నిర్ణయాన్ని చేయాల్సి ఉంటుంది ఆ శ్లోకం యొక్క విశిష్టత తర్వాత శ్లోకం ఉందాము నహి ప్రపశ్యామి మపనుద్యాత్ోకముచ్చోషణ ఇంద్రియాణ్య భూమర్సి భూమౌ అసత్న కల్పితే భూమావస అవుని అవు అవు అంటే మీరు కొంచెం ఎక్కువ శ్ర ఎఫర్ట్ పెట్టి పలికితే అవు అదే ఇప్పుడు మీరు డల్ గా పలికారనుకోండి అవు అని పలకమంటే డల్ గా పలికారనుకోండి ఏమవుతుంది ఆవు అవు అంతే కదా అవు అని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నవాడిని అవు అంటే వాడు అవు అంటాడు ఇంకొకడిని అరే అవు అనరా అంటే వాడిని నిద్రపోతూ ఉంటే అవు అనరాడు ఆవు అంటాడు సంధిలో ఔ ఆవ్ అవుతుంది సంధిలో భూమౌ అవును ఆవ్ చేశారనుకోండి ఏమిటవుతుంది భూమావ్ అూమా వూమా వసపత్న వృద్ధం ఇది సంధి సో రాజ్యం సురానామపి చాధిపత్యం మమ శోకం మమాపనుద్యాత్ోకం అంటే యత్ శోకం సో ఏ శోకమైతే కలదు ఎవరికి మమ నాకు నాకు శోకం ఉన్నది అర్జునుడు అంటున్నాడు అర్జునుడు ప్రారంభంలో శోకమే కదా సో ఎటువంటి శోకము ఏదో మామూలు శోకం కాదు ఉచ్చోషణం ఇంద్రియాణం శోష వచ్చిందంటారు ఎక్కడైనా ఉన్నారా శోష వచ్చింది శోష వచ్చి పడిపోయాడు అదే ఆ శోష శోష వచ్చి పడిపోయాడు అంటారు అంటే శోష వచ్చింది అంటే కాళ్ళు నిలబడవు కాళ్ళు నిలబడలేవు ఆ బరువుని కాళ్ళు పొయ్యలేవు కాళ్ళు అలాగా కింద పడిపోతాడు చేతుల్లో ఎదురవద్దే కింద పారేస్తాడు పట్టుకోలేడు కాళ్ళ చూడలేడు మాట్లాడలేడు అది శోష అంటే ఇంద్రియములన్నీ కూడా తమ తమ వ్యాపారాలని చేసే పాటవారిని కోల్పోతాయి అల్లా అంత తీవ్రమైన శోకము నాది అంటున్నాడు శోకం ఉచ్చోషణమింద్రియాణం ఇంద్రియములను ఉోషణం చేసేసుకోండి అంటే ఇంద్రియాలకి శోష వచ్చి ఇట్లా చేసేస్తోంది అంటే ఇంద్రియములు ఎండింపజేసేసుకోండి ఎండింపజేయటం అంటే శోష వచ్చేస్తున్నప్పుడు మీరు ఎండలో సన్స్ట్రోక్ వచ్చిందనుకోండి ఈ సన్స్ట్రోక్ అన్నది అది ఒక అది ఒక విలక్షణమైన అనారోగ్యం అది జ్వరము కాదు ఇన్ఫెక్షన్ కాదు కాలు విరిగినట్టు కాదు చే కాదు చే రక్తం కావినట్టు కాదు ఏమీ కాదు చూడలేడు వినలేడు నిలబడలేడు పట్టుకోలేడు కళ్ళు తిరిగి పడిపోతాడు నీళ్లు ఏమీ ఆఖరికి ప్రాణం కూడా పోతుంది ఉక్షోషణ ఇంద్రియాణ ఇంద్రియ సామర్థ్యమును పాటవాన్ని ఎండింపజేస్తుందిోషణమింద్రియాణం అదిగో ఆ సామర్థ్యం శోకానికి కలదు దీన్ని డిప్రెషన్ అంటారు డిప్రెషన్ వచ్చిన వాడు మనిషి చూస్తే బానే ఉంటాడు ఎక్స్రే తీశారనుకోండి మొత్తం అన్ని ఎక్స్రేలు బానే ఉంటాయి ఎంఆర్ఐలు బాగుంటాయి క్యాన్ స్కాన్లు బాగుంటాయి అన్ని బానే ఉంటాయి తిండి ఉండదు తిన్నది కొద్దిగానే తింటాడు తినలేడు సైన్స్ అది అదే వంట మనిషి హీల్ బీ వేస్టెడ్ వేస్టింగ్ బాడీ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాగా కృంగిపోతాడు ఆ పరిస్థితి తిరగబడితే దక్కుతాడు కానీ లేకపోతే దక్కే అవకాశం కూడా ఉంటుంది అంత డేంజరస్ డిప్రెషన్ ఈ డిప్రెషన్ ఎక్కడ ఆరంభం అవుతుందంటే ఒక శోకంతో ఆరంభం శోకం ఉక్షోషణమింద్రియా మోకం అనేది ఏం చేస్తుందంటే మనస్సుని చంపేస్తుంది బుద్ధి అంతరింద్రియము బుద్ధి శక్తి మనస్సు బుద్ధనండి బుద్ధి నుండి దానికుండే పాటవాడిని అంతనే కూడా నశింపజేస్తుంది దాంతోటి వాడికి ఏ పని చేయబుద్ధి కాదు దాంతోటి ఇంద్రియాలు కాళ్ళు చేతులు ఉంటాయే గానీ కాళ్లతోటి నడవడు చేతులతో పనిచేయడు అంచేతనే మీరు డిప్రెషన్ లో ఉన్నవాడు కనుక రోజు ఒక గంట వాడు ఎక్సర్సైజ్ చేస్తే వాడికి డిప్రెషన్ పోతున్నావు ఎందుకంటే డిప్రెషను ఆ శోకము ఇంద్రియములను అది శోషలోకి తీసుకుపోతుంది దాన్ని కనుక రివర్స్ చేసి మళ్ళీ ఇంద్రియాలు వర్కింగ్ కండిషన్ లో పెట్టేస్తే ఫిజికల్ గా ఫిజికల్ గా ఈజీ వస్తాడు ఉసలు చదువు అంటే వాడేం ఫిజికల్ గా వేరే నడవరా అంటే వాడు కనుక మంచం దిగి వచ్చి నా మంచం వల్ల మూల కూర్చుని ఉంటాడు గదిలో చీకట్లో కూర్చుంటాడు చీకట్లో ఆత్మజ్ఞానం కూర్చున్నాడంటే కొన ఆత్మనష్టలో ఉన్నాడు అనుకోవచ్చు వీడు సంసారయ్య ఉంది చీకట్లో కూర్చున్నాడు ఏదో ప్రాబ్లం ఇస్తే సో వాడిని కనుక వాకింగ్ తీసుకెళ్లి కొంచెం వేగంగా నడిపించి ఉల్లాసంగా చేతులు కాళ్ళు కదిపేట్లా చేస్తే ది ప్రాసెస్ విల్ వెరీ వర్స్ట్ సో శోకానికి ఈ ఉచ్చోషణమింద్రియాణం వాటికి చాలా దగ్గర సంబంధం ఉన్నది ఆ డిప్రెషన్ వెళ్ళిపోతాడు మనిషి అర్జునుడు నేను ఆ స్థితిని చేరుకున్నాను సో ఈ స్థితిలోంచి నన్ను బయటపడగలిగిన వాడు నాకు ఎవళ్ళు కనపట్టలేదు నహి ప్రపశ్యామిది ఎవళ్ళో కనపట్టలేదు ధర్మరాజు గారు ఏదో ధర్మం చెప్తాడు నేను ఇప్పుడు ఆ ధర్మాలు విని ధర్మ పర్ణాలు విని ఓపిక నాకు లేదు భీముడు ఏదో వీరాలు పలుకుతాడు వీరాలాపాలు పలుకుతాడు వీరము అంటే అది వీరా నుంచి వచ్చిండి ఉంటుందా పదం వీరాలాపాలు పలుకుతాడు నేను దుర్యోధను చంపేస్తా పొడిచేస్తా ఇల్లంట మాట్లాడబో మాట్లాడతాడు అవి మనకు ఉల్లాసంగా ఉన్నప్పుడు వినడానికి బాగుంటాయి కానీ ఈ డిప్రెషన్ మూడ్ లో అదేమి వర్కౌట్ కాదు ఇంకా ఎవరు ద్రౌపది దగ్గరికి వెళ్తే ఆవిడ ను నమ్ముకున్నాను నేనన్నా ఆవిడ కంప్లైంట్లేవో ఆవిడ చేస్తున్నాను నా ఇంకెవరు మిగిలేదు భీష్ముడు శత్రుపక్షంలో ఉన్నాడు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు వీళ్ళు ఈ భీష్ముడిని ద్రోణాచార్యుడిని వీళ్ళని వెళ్ళి సలహా అడగాలో తెలియదు అడగకూడదో తెలియదు వీళ్ళ మైండ్ ఎలా ఫంక్షన్ చేస్తుందో చెప్పడం కష్టం ఇంకెవర నేను సలహా అడగను కొడుకుని కొడుకుని అడిగితే వాడి సమస్యలు వాడదు కొడుకు నేను సలహా అడుగుతారు కొడుకుని అడగడం కంటే ఎవరినైనా గురువు దగ్గరికి అడగడం మేలు ఎందుకంటే ఈ కొడుకు వాడు ఇంకా యంగ్ ఏజ్ లో ఉంటాడు కదా హీ ఈజ్ లుకింగ్ ఫర్ అడ్వైస్ ఫ్రమ్ యూ అండ్ యూ గోంట్ ఆస్క్ హిమ్ ఫర్ అడ్వైజ్ ఇట్స్ ఎ ప్రాబ్లమ్ వే వర్క్ ఇంకెవడు మిగిలిరు అర్జునుడికి సలహా ఇచ్చారు నువ్వే సో కాబట్టి మనం కూడా జీవితంలో ఎవడో మనకి ఎవో ఉద్ధరిస్తారనేటువంటి భ్రాంతి పెట్టుకోకూడదు అది అది సైకలాజికల్ డిపెండెన్స్ సో ఈశ్వరుడు ఉన్నాడంటే ఇట్ ఈస్ ది బెస్ట్ ఎందుకంటే ఈశ్వరుడు ఆ పరాధీనతని పోగొడతాడు నువ్వు వీళ్ళ కాళ్ళు పట్టుకుని పట్టుకుంటే పరాధీనత తప్పిస్తే దాంట్లో స్వాతంత్ర్యమే ఉంది ఫ్రీడమేముంది సో ఆ పరాధీనత పోవాలంటే ముందు ఈశ్వరుడు కాలు పట్టుకోవడం అంటే అసలు వీడికి ఈశ్వరుడు అంటే తెలుసు ఉండాలి ఈశ్వరుడు తెలియకపోతే వీడు ఈశ్వరుడు కాలు ఏమి ఏదో సమ్ ఐడియా ఆఫ్ ఈశ్వరా ఉంటుంది కదా సమ్ ఐడియా చాలు కనుక నాకు నువ్వు తప్ప ఇంకే అంబళ్ళు కనపడలేదు నహి ప్రపశ్యామి మమాపనుజ్యాత యోకముచ్చోషణమింద్రియాణం చాలా బరువైన మాట బరువైన డైలాగు అంటే ఈశ్వర శరణాగతికి మనస్సును అలా తయారు చేయాల్సి ఒక్కసారిగా మనస్సు ఈశ్వరుని శరణు వేడదు ఎందుకంటే ఈశ్వరుడంటే అదేమీ మీకు పట్టు దొరకదు చాలా లూజ్ లూజ్గా ఉంటుంది చాలా నిబ్యులస్గా ఉంటుంది పట్టు దొరకదు అదే ఎవరో ఆయన ఉన్నాడు ఫలాన్ని ఆయన ఉన్నాడంటే తక్కువనే వాడేదో ఉద్ధరిస్తాడనేటువంటిది ఎందుకంటే ట్యాంజిబుల్గా కనపడుతూ ఉంటాడు ఎదురకుండా కనపడుతూ ఉంటాడు ఏదో ఉద్ధరిస్తాడని అనుకుంటా చిత్రం ఏంటంటే మీరేదో ఆయన మిమ్మల్ని ధరిస్తాడని మీరు ఆయన్ని చూసంటారు ఆయన నన్ను ఎవడో ధరిస్తాడా అని ఆయన ఇటు చూస్తూ ఉంటాడు దీస్ ఈస్ ది ప్రాబ్లం కానీ మనం అర్థం చేసుకోవాలి మనం ఏమనుకుంటామంటే ఈయన నన్ను ఉద్ధరిస్తాడు అంటే ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఎదుట వ్యక్తిని చిన్న నా అభిప్రాయం కాదు నా అభిప్రాయం ఏంటంటే నువ్వు పరాధీనుడవు కావద్దు నువ్వు వెళ్ళి పరుడు మీద నువ్వు ఆధారపడితే వాడు పరాధీనుడే ఆ సంగతి మర్చిపోవద్దు స్వాధీనుడుము కా స్వా ఆత్మ అక్కడ ఈశ్వరుడు సో ఈశ్వరుణ్ణి శరణు వేడు ముముక్షుపై శరణమహం ప్రపంచే ఈశ్వరుణ్ణి నువ్వు శరణు వేడితే ఈశ్వరుడు నీకు ఉపాయం చూపిస్తాడు ఆ ఉపాయం ఒకప్పుడు మనిషి రూపంగా చూపించవచ్చు ఇంకోపుడు వస్తు రూపంగా చూపించవచ్చు ఏం చూపించినా ఈశ్వరుడు శరణేడు మనిషికి నువ్వు కృతజ్ఞత ప్రకటంచే మనిషితో ప్రేమను కలిగి ఉండి ఏమీ అభ్యంతరం I am not against some of these good things. I am not suggesting anything against it. Toadu chezoadu vadodga unladdhano, <laughs> sahayimti ispoddhano, manchi jodhu chechchinsadhano, iwe minain chapatlada. Meen sugeschesi deva tente, psychological ga, if you depend upon another person, you are making a mistake. Tente, it is a burden to the other person also. ఎందుకంటే బద్దినైపోతుంది అతనికి కూడా బద్దినే సో యూ డిపెండ్ అపాన్ యువర్ సెల్ఫ్ అండ్ ది బెస్ట్ వే టు డూ దట్ ఈజ్ ట్రై టు డిస్కవర్ ఈశ్వర ఇన్ యువర్ హార్ట్ సో దట్ ఈజ్ హౌ వన్ హ్యాస్ టు గ్రో ఆఖరికి అర్జునుడు అంటాడు ఈ శోకమున్నదే ఈ శోకము నీకు ఒక సామ్రాజ్య చక్రవర్తి పదవిస్తే పోతుందా అవాప్య అంటే పొంది ఏమిటి పొందుతాడు భూమౌ రాజ్యం అవాప్య ఈ భూమండలంలో రాజ్యాన్ని పొంది రాజ్యాధికారాన్ని ఇస్తే కూడా ఈ శోకం పోదు అంటే ఏమిటి మీ అభిప్రాయం ఏంటి రాజ్యాధికారం ఇస్తే దాన్ని తన్నుకుపోవటానికి ఎవరో కాపలా కాస్తూ శత్రువులు ఉంటారు అంచేతనం శోకం పోదనా కాదు అసపత్నం రాజ్యం అవాప్య సపత్నా అంటే కాంపిటేటర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సింహాసనం నాకు దక్కుతుంది అంటే నాకు దక్కుతుందని ఒక అరడొంద మంది కంపీట్ ఈ చీజ్ సపత్నా ఫర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉన్నారనుకోండి ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎలాగూ సపత్నుడే సపత్నా అంటే కాంపిటేటర్ ఎనీవే హీస్ ది కాంపిటేటర్ నాట్ ఓన్లీ దట్ తన ఓన్ పార్టీలో దేర్ ఆర్ హాఫ్ డజన్ కాంపిటేటర్స్ పై పార్టీలో వాడు కాంపిటీటర్ ఉన్నాడంటే సహజమే అది కానీ తన ఓన్ లో కాంపిటీటర్ ఉన్నాడంటే పడ్డ సిట్ మీ సో అలాగంటే కాంపిటీటర్స్ ఏమీ లేని అసపత్నం రాజ్యం రాజ్యాధికారం నాకొచ్చినా ఈ శోకం మాత్రం పోదు ఒకప్పుడు రాజ్యాధికారం వస్తుంది కానీ ప్రపంచ బ్యాంకుకి యాభై వేల కోట్ల రూపాయల అప్పుతోటి వస్తుంది రాజ్యాధికారం కాబట్టి వీడు ముందు ప్రమాణ స్వీకారం చేయగానే వీడు మొట్టమొదట ఏం చేయాలంటే హీ హాజ్ టు అరేంజ్ ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గా అరేంజ్ చేయాలి అలాంటి రాజ్యాధికారం చేతికి వస్తుంది అలాంటి రాజ్యం వల్ల వీడికి ఆ శోకం ఎక్కడ పోతుంది ఉన్న శోకం డబ్బులు అవుతుంది ఉన్న అలాగంటి కాదు రుద్ధం రుద్ధం అంటే సమృద్ధం సిరి సంపదలతో తొలదూగేది శత్రువులు కాంపిటీటర్సు లేనిది అలాంటి రాజ్యాన్ని నా చేతికి ఇచ్చినా ఈ శోకం పోదు సురాణమపిధిపత్యం దేవతల మీద ఆధిపత్యం అంటే స్వర్గలోక రాజ్యాన్ని కూడా నాకు అప్పజెప్పినా ఈ శోకం పోదు అంటే అంత డిప్రెషన్ లో అంతలాగా శోకాన్ని ఫీల్ అవుతున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ మనిషి శోకంలో ఉన్నప్పుడు వాడికి మీరు లక్షలు ఇవ్వండి వాడికి మీరు భోగభాగ్యాలని వాడిని వాడిని నెత్తి మీద గుమ్మరించండి వాడు బయటికి రాలేడు నుంచి శోకంలో ఉన్నప్పుడు వాడి మనస్సుకి ఊరట కలిగించేటువంటి జ్ఞానం చేతను వాడు బయటికి రావాలి కానీ మీరు ధనంతోటో భోగభాగ్యాలతోటో వాడి శోకాన్ని పోగొడతానంటే అసలు అది జరిగి కాదు భోగభాగ్యాలతోటి ధనంతో శోకం పోయే మాట అయితే అమెరికాలో డిప్రెషన్ ఎవరికీ ఉండకూడదు సైకోట్రోపిక్ డ్రగ్స్ అని ఉంటాయి అంటే మనస్సుకి డిప్రెషను యాంటీ డిప్రెషను సిండ్రోమ్స్ మెంటల్ సైకలాజికల్ సిండ్రోమ్స్ కి టాబ్లెట్స్ ప్రపంచం మొత్తం మీద తయారయ్యే టాబ్లెట్స్ లో అది మెడిసిన్స్ లో నలభై అమెరికన్స్ కన్స్యూమ్ చేస్తారు ఈ స్టాటిస్టిక్స్ ఎప్పుడైనా విన్నారా మీరు నలభై శాతం నేను ఆ అమెరికాలో అడ్వర్టైజ్మెంట్స్ చూశాను సైంటిఫిక్ అమెరికా సైన్స్ అనే మ్యాగజైన్ లోను తర్వాత ఈ టైమ్ అనే మ్యాగజైన్ వస్తుంది న్యూస్ వీక్ అనే మ్యాగజైన్ వస్తుంది వీటిలో మెయిన్ అడ్వర్టైజ్మెంట్ దేనికో తెలుసు జిపోలాక్ అని డ్రగ్ ఒకటి ఉంది జడై జిపోలాక్ అని సమ్ కైండ్ ఆఫ్ ట్రేడ్ నేమ్స్ It's an amine, amine, some amine hydrochloride. It is anti-depression drug. And they make billions out of it. Sindhukante, Hollywood lord, Ikkada, Ikkada, Tega Mutal. Thousands of tablets will be indikorena mutal. Because he is uncomfortable, insecure. And in tablet ways, he feels comfortable. వాడు అక్కడ వార్నింగ్ మిస్తోనే ఉంటాడు అక్కడ మళ్ళీ మీకు ప్రిస్క్రిప్షన్ లేదే వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ డ్రగ్ నేను ఒక పాయింట్ నేను అడిగాను అక్కడ డాక్టర్లను ప్రిస్క్రిప్షన్ డ్రగ్ దీనికి అడ్వర్టైజ్మెంట్ అర్థమేమిటని అడిగాను ఇట్స్ ఇ ప్రిస్క్రిప్షన్ డ్రగ్ వడ్ యూ అడ్వర్టైజ్ షుడ్ నాట్ అడ్వర్టైజ్ మెడికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చూసారా వెరీ డేంజరస్ లైస్ నేను అడిగాను యూ ఆన్సర్ మై క్వశ్చన్ ఐ వాంట్ టు నో en tappu pattalunna uddesham kada i want to know prescription drug gane ipudu analgesic nu anaesthetic nu advertise chey understand amrudaanjana advertise cheya endra i understand otc drugs samputai over the counter drugs doctor prescribe prescription drug ki advertise cheyadam anuga artham aitlu asalu antibiotic na doctor prescribe cheyadam ante artham aithe antibiotic ki advertise tho sambandhamu undi doctor laki telustundi vaaru prescribe chestharu meeru korupu rechukuntaru but then the world doesn't go by logic world is run by financial interests not logic he hmm. exit polls ivanni kuda idantha kuda is a huge financial machinery and that gandi inge janalni oka excitement lo petti vaalla vaallaki alaga bhavishyathanni chupisthoo undadu anta seth let us have a discussion oh 100 people o oh, naluguru panchulu evattu discussion ante ఈ ఎల్లుండి ఎవడొస్తాడు ప్రైమ్ మినిస్టర్ గా లేకపోతే చీఫ్ మినిస్టర్ గా ఎవరు ఏం డిస్కషన్ అది వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఇట్ ఈ వ్యవసాయదారుడి కంటే మాన్స్ లూన్ ఎలా ఉంటుంది ఏదో భూమి దున్నుకోవాలి విత్తనాలు రెడీ చేసుకోవాలి ఈ నీడ్స్ సమ్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్ వారు వాళ్ళు ఏం ప్రొడిక్షన్ చేశారు ఏదో దైవం మీద భారం వేసి వ్యవసాయం చేసేవారు పాపం వాళ్ళ చేసింది ఏదో చేశారు వీళ్ళకి సమ్ ప్రొడక్షన్ నీడ్ వీళ్ళకెందుకు ఈ ఓట్లు వేసిన వాళ్ళందరికీ ఏం ప్రదక్షణ కావాలి వీళ్ళకంతా ఎంటర్టైన్మెంట్ తప్పించి ఇంక అందకండి ఇంకేంద హ్యూజ్ మెషీన్ అది దే హైజాక్ ది హోల్ పోల్ ప్రాసెస్ ఛానల్స్ వాళ్ళు హైజాక్ చేసేసారు కదా ఇప్పుడు అది జనాల చేతుల్లోనూ లేదు ఈ పొలిటికల్ పార్టీల చేతుల్లోనూ లేదు వాళ్ళు హైజాక్ చేసి పడ కాబట్టి సో ఈ వాటెవర్ స్ట్రైన్ వస్తే మనస్సులో ఉండే శోకాన్ని మీరు భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా పోగొట్టుకోగలుగుతారు మూడే మొత్తం సామ్రాజ్య అధికారమంతా మీ చేతుల్లో పోసిన ప్రపంచంలో ఉండే సంపదంతా మీకు అప్పచెప్పిన స్వర్గలోకాధిపత్యమే మీకు ఇచ్చేసిన మీ శోకం పోదు ఆ శోకం శోకంలాగే ఉంటుంది శోకాన్ని పోగొట్టేది భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడు ఫార్ములా ఈ సత్యాన్ని అర్జునుడు గుర్తించాడు అంచేతనే అర్జునుడు హి బికెమ్ ఎలిజిబుల్ ఫర్ ది బర్ టీచింగ్ కాబట్టి యాజ్ ఐ ఆల్రెడీ సజెస్టెడ్ మనం కాంటెక్స్ట్ నుంచి పైకి వెళ్ళిపోతాం ఇంకా కాంటెక్స్ట్ అయిపోయింది సో దట్ ఈస్ వాట్ ఫీసెస్ సంజయ్ వాచ తర్వాత వస్తుంది అక్కడ ఆపి మనం భాష్యం తుంటాం భాష్యంలో బాగా వెనకబడిపోయి అంటే ఈ పాఠాలు ఎలాగే ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు వెనక పరుగులెత్తుతూ ఉండమే దీంతో ఎక్కడున్నాము కించే అన్యదపి త్రైవోక్తం అక్కడ దాకా వచ్చినట్టున్నాం కదా అనుగీతాసు కించే అన్యదపి తత్రైవోక్తం ఇప్పుడు గీత యొక్క సారమేమి అనే దాంట్లో చూస్తున్నాము ఆత్మజ్ఞాన నిష్ట అది గీతా బోధ యొక్క సారము గీత సారం ఆత్మ ఆత్మజ్ఞాన నిష్ఠ మరైతే కర్మ ఏమిటి అంటే కర్మయోగము కర్మను కర్మయోగంగా తీర్చిదిద్దితే అది మనిషిని ఆత్మజ్ఞాననిష్టలోనికి తర్ఫీదిస్తుంది తర్ఫీది ఇవ్వాలి తర్ఫీదిస్తే ట్రైనింగ్ ఇస్తే వాడు దాంట్లో రాణిస్తాడు ఇప్పుడు ఈ కంపెనీలో ఉద్యోగానికి జర్చుకుంటారు వన్ మంత్ ట్రైనింగ్ అంటారు వన్ మంత్ కాబట్టి సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అంటారు ట్రైనింగ్ సిక్స్ మంత్స్ ఆ పీరియడ్ లో వీడు కంపెనీకి చేసే సేవ ఉండదు కంపెనీ వాళ్ళు వీడికి తర్ఫీద్ ఇస్తారు ఆ తర్ఫీద్ పూర్తయిన తర్వాత ఈ బికమ్స్ ఫుల్ ఫ్లెడ్జ్ ఎంప్లాయీ అయిపోతారు ఆ తర్ఫీద్ కనుక ట్రైనింగ్ కనుక వీడు సరిగ్గా కాలేదనుకోండి కంపెనీ రిటైన్స్ ది పవర్ టు టెర్మినేట్ హీస్ సర్వీసెస్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్ వాడి కన్ఫర్మేషన్ అవ్వదు సో అదేవిధంగా ఆత్మజ్ఞానంలో మీరు కన్ఫర్మ్ కావాలంటే మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఆ ట్రైనింగే కర్మయోగము సో మొత్తానికి ఇప్పుడు సారం ఏమిటి ట్రైనింగ్ సారం ఎందుకు అవుతుంది దేనికోసం ట్రైనింగ్ ఇస్తున్నామో అది సారం అవుతుంది కానీ ట్రైనింగ్ సారం ఎందుకు అవుతుంది ట్రైనింగ్ ఉపాయమే కాబట్టి సారం ఏమిటంటే ఆత్మజ్ఞానము ఈ ఆత్మజ్ఞానము ఆత్మస్వరూపము అనేది మనం లోకంలో మామూలుగా ప్రహతంగా అంటే ప్రసిద్ధిగా అర్థం చేసుకుని వాటితో వ్యవహరిస్తూ ఉంటాము ద్వంద్వములు వాటికి అతీతంగా ఉంటుంది ఇప్పుడు ఆత్మజ్ఞానము ధర్మమా అధర్మమా అని అడిగారనుకోండి అదే ధర్మము కాదు అధర్మము కాదు అంటే అదే ఇదేమిటండి మళ్ళీ థర్డ్ కేటగిరీ ఏదైనా ఉందంటే కేటగిరీ పాయింట్ కాదు అక్కడ ఇట్ ట్రాన్సెన్స్ ద లైక్ అండ్ డిస్ లైక్ ఇప్పుడు మైనంతో బొమ్మలు చేస్తారు థసడ్స్ థసడ్ అండి థసర్స్ ట్యాక్స్ మ్యూజియం సో మైనంతో బొమ్మలు చేస్తారు నేను ఒకసారి మ్యూజియంకు వెళ్ళా వెళ్తే మొట్టమొదట మహాత్మా గాంధీ బొమ్మ ఉంది ఐ వాజ్ థ్రిల్డ్ న్యూయార్క్ లో మన హ్యాటంలో మహాత్మా గాంధీ బొమ్మ పోలే మంచిది వీళ్ళు మహాత్మా గాంధీ బొమ్మ మైనం తొచ్చిస్తారు అండ్ ఐ అప్రిషియేటెడ్ ది ఫిగర్ ఇందుకనే మహాత్మా గాంధీ ఇస్ నో మోర్ అరౌండ్ us నాకు తెలుసు ఆయన హిస్టారికల్ ఫిగర్ అని బొమ్మ బావై చేశారు అదెప్రెషియేట్ చేశారు ఇంకొంచెం ముందుకి వెళ్ళాక మన అక్కడ బుష్ బొమ్మ ఉంది అంటే బుష్ ఇక్కడికి ఎందుకు వచ్చా다라고 అనిపిస్తుంది ఒక క్షణం ఎందుకంటే బుష్ ఇస్ A కంటెంపరరీ పర్సన్ అండ్ సడెన్లీ అంత డ్రామాటిక్ గా ఉన్నా ఫిగర్ అది అంత బాగా చేస్తా గాంధీ గారి దగ్గర భ్రమ కలగలేదు ఎందుకంటే గాంధీ గారి ఇప్పుడు లేనని మనం సంస్కారం ఉండబట్టి భూషణ్ తక్కువ డౌట్ వచ్చి ఒక్క క్షణమే అంత రియలిస్టిక్ గా ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్తే థ్యాచర్ బొమ్మ ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్తే బ్రిట్నీ స్పీయర్స్ బొమ్మ ఉంది బ్రిట్నీ స్పియర్స్ అంటే షీఈ్ ఎ పాప్ సింగర్ ఎ లేడీ ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి ఇప్పుడు థ్యాచర్ ను చూపించి ఇజ్ ఇట్ హెయి అరెస్ షీ అని అడిగారు అనుకోండి ఆ ఏం చెప్తారు షీ అని చెప్తారు బుష్ బొమ్మను చూపించి అడిగితే ఏం చెప్తారు హి ఏం చెప్తారు గాంధీ గారిని అడిగితే ఏం చెప్తారు హీ అని చెప్తారు మైనాన్ని చూపించి అడిగాను అనుకోండి ఏం చెప్తారు అది హియా షియా అంటే హీ కాదు షీ కాదు ఇంకా థర్డ్ కేటగిరీ ఏమైనా ఉందా అలాగానా మరి ఏం చెప్తారు ఏం చెప్తారంటే చూడవా మైనం దగ్గర హీ షీ అనే విభాగం ఉండదు వ్యాక్స్ ట్రాన్సెన్స్ ద డివిజన్ ఆఫ్ జెండర్ ఆ వ్యాక్స్ నుంచి ఒక బొమ్మ చేస్తే ఆ బొమ్మ నామరూపాలు దాని మీద ఆరోపిస్తే అప్పుడు హీ డిఫరెన్సే కానీ యాసచ్ మైనర్ లో మీకు హీ డిఫరెన్స్ ఉండదు ఆత్మకి ఇట్ ట్రాన్సెన్స్ డివిజన్స్ సో మ్యాగ్నెటిజం నార్త్ సౌత్ అంటే ఈ ట్రాన్సెన్స్ సచ్ డివిజన్ అది అది మేనిఫెస్ట్ అయినప్పుడు నార్త్ సౌత్ వస్తాయి కానీ ఎస్ ఇట్స్ ఎ పవర్ అబౌవ్ ఆల్ దట్ అలాగే ఎలక్ట్రిసిటీ ప్లస్ మైనస్ సా అంటే ఇట్ ఈస్ బోత్ అండ్ యట్ ఇట్స్ ట్రాన్సెన్స్ బోత్ ప్లస్ అన్నప్పుడు ఎలక్ట్రిసిటీయే మైనస్ అన్నప్పుడే ఎలక్ట్రిసిటీయే ఇన్ బిట్వీన్ దేమ్ ఎలక్ట్రిసిటీయే బట్ ఇట్స్ ట్రాన్సెన్స్ బోత్ అలాగే ఆత్మ ధర్మాధర్మములకు అతీతమైనది శుభాశుభములకు అతీతమైన ఆత్మ శుభమాశుభమాని అడిగితే శుభ అశుభములకు అతీతమైనది ఆత్మస్వరూపంలో వాడు నిష్టను పొందుత అది సర్వోత్కృష్టమైనటువంటి ధ్యేయం గీతాశాస్త్రం యొక్క ధ్యేయమది సో ఆ శ్లోకం అన్యదీ త్రైవోక్తం సో తత్రైవ అంటే ఆ అనుగీతలయందే ఇదే అంశాన్ని వివరిస్తూ మరో మాటను కూడా చెప్పారు తత్ర అంటే అనుగీతలయ్ ఇతే అనుగీతాసు అని పైన ఉంది కదా అదే ఏమని చెప్పారంటే నైవర్మీ నాధర్మీ నైవ్భీకాసనే తూష్ణీంకి ఒక ఆత్మజ్ఞాని వర్ణించారు ఎలాంటి ఆత్మ జ్ఞానాన్ని చెప్పండి అంటే జ్ఞానిని చెప్తున్నారు ఏమిటి అంటే జ్ఞానికి జ్ఞానానికి తేడా ఏం శక్తికి శక్తిమంతుడికి తేడా ఉంది ఇప్పుడు మీరు ఫిజికల్ ప్రాసెస్ చూపించండి నాకు అని అడిగితే ఏం చేస్తారు ఎవరినో ఒక పహిల్వాన్ ఒక బాక్సర్ ఎవరు చూపిస్తారు చూపిస్తే నాకు బాక్సర్ మనిషిని చూపించకండి మీరు ఫిజికల్ ప్రాసెస్ చూపించమంటే ఎలా చూపిస్తారు మీరు అలాగే ఆత్మ జ్ఞానాన్ని చూపించమంటే ఏం చూపిస్తారు పుస్తకం చూపిస్తారా ఏమి ఆత్మ జ్ఞానిని చెప్తారు ఎందుకంటే జ్ఞానమే జ్ఞాని ఇప్పుడు మీరు ఆలోచించండి నోవర్ నాలెడ్జ్ రెండింటికి తేడా ఉన్నట్టు అనిపిస్తుంది నిజానికి తేడా లేదు రెండు ఒకటే ఇప్పుడు ఒక జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానము ఆ జ్ఞానమును తెలుసుకున్నవాడు అని రెండు ఏమి ఉండవు జ్ఞానమే జ్ఞాత అవుతుంది జ్ఞాతయే జ్ఞానమవుతుంది జ్ఞానము జ్ఞాత ఊరికే ఆ ప్రత్యయాలు మారే తప్పిస్తే జ్ఞానమేవ జ్ఞాత ఇది నేను తెలుసుకునేవాడను అనే ఒక పర్సనాలిటీని ఆ జ్ఞానం మీద ఆరోపిస్తే ఆ జ్ఞానమే జ్ఞాత అవుతుంది అంతే అంతకని సో మీరు ఎలా ఆలోచిస్తారంటే ఏదో ఒక జ్ఞానాన్ని తీసుకోండి పీస్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకోండి సే మీకు తెలుసున్న జ్ఞానం ఏమిటి సో రెండు ఐదులు పది తెలుసు కదా అది రెండు ఐదులు పది ఇప్పుడు ఈ రెండైదులు పది అనే జ్ఞానాన్ని మీరు దర్శించండి ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞాని ఎవళ్ళో మీరు గమనించండి ఆ రెండింటికి ఏమైనా తేడా ఉందేమో ఆలోచించండి ఇంటికి వెళ్ళి ఆలోచించండి రెండు ఒకటే సో ప్లీజ్ డూ దట్ ఎఫర్ట్ జ్ఞానికి జ్ఞానానికి తేడా ఏముండదు నార్మల్ జ్ఞానాల్లోనే పరిస్థితి అదైనప్పుడు ఇంకా ఆత్మజ్ఞానం గురించి చెప్పేదేముందుకు ఎనీవే సో ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానము అది ధర్మ అధర్మములకు అతీతమైనది అంచేతనే ఇప్పుడు ఆత్మజ్ఞాని ఎందుకు కర్తృత్వం ఉండదు ఆత్మజ్ఞాని కర్త కాడు వెరీ వెరీ ప్రాక్టికల్ థింగ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ జగత్తులో ఏ కార్యం జరిగినా అది ఒక యూనివర్సల్ పవర్ కి అధీనమై జరుగుతూ ఉంటుంది ఏమండి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇది ఈ ఆపరేటర్స్ ఉంది దిస్ ఈజ్ ఫిజికో సైకిక్ ఆపరేటర్స్ అంట ఈ సామగ్రి సంఘాతం ఈ సంఘాతం ఫిజికో సైకిక్ ఆపరేటర్స్ అంటే అర్థమైంది కదా పదం అర్థమైంది కదా ఇప్పుడు ఈ ఆపరేటర్స్ ఇది ఈజీ టు ఫంక్షనింగ్ By the will of individual or is it functioning by a higher will? This is cool It is definitely functioning by the higher will there Is there anything? Your life may become a residence You can't walk without the will You can't walk without the will Instead you with a higher will Are move, you not aware What does that feel like? If I manage that your will suddenly be doing the service That since this issue takes no care That feel like the turn సో ఎంత లెవెల్లో అనుకుంటాడో అంత లెవెల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి పిల్లవాడిని నేను చదివిస్తున్నాను వాడి అభివృద్ధి నంతని నేనే సాధిస్తున్నాను అని వీడు అనుకుంటాడు అనుకుంటే అలా అనిపిస్తుంది అలాగాకుండా మనమేమిటి చదివించేది మనకు పరమేశ్వరుడు ఇచ్చాడు వాడికి బుద్ధి ఇచ్చాడు పరమేశ్వరుడు ఏదో ఈ సంపద నా సొంతమే కాదు ఈశ్వరుడు ఇచ్చాడు దాన్ని వాడి ఫీజు కట్టడానికి ఉపయోగించాను వాడేదో చదువుకున్నాడు వాడు ప్రారంభం బాగుంది వాడు చదువుకుంటున్నాడు అనిపించింది అని అని అని అనుకున్నాడు అనుకోండి అప్పుడు వెంటనే దీంట్లో నా కర్తృత్వం ఏం లేదని అలా తెలుస్తూనే ఉంటుంది ఇది వ్యాసించబట్టి కర్తృత్వం ఉందని అనుకున్నప్పుడు ఉన్నట్లు అనిపిస్తుంది కర్తృత్వం లేదని తెలుసుకున్న వెంటనే లేదని తెలుస్తూనే ఉంటుంది కదా కర్తృత్వం ఉన్నవాడు అంటే నేను కర్తను అనుకున్నవాడు ఒకప్పుడు ధర్మి అవుతాడు ఇంకోప్పుడు అధర్మి అవుతాడు అవుతాడండి సపోజ్ కర్తృత్వానికి అతీతంగా హే ఓ మహాత్ములు అన్నారు ఐ లాస్ట్ మై ఇండివిజ్యువాలిటీ లాంగ్ బ్యాక్ అన్నారు ఒక ఇండివిజ్యువాలిటీ నాకేం లేదన్నారు ఓ మహాత్ముడు నేను మహాత్ముడో కలిసి ఎక్కడో ఎక్కడికో ఎక్కడికో వెళ్ళాం నిరదీక్షకో నేనుకో వెళ్ళాం అదైతే వాళ్ళు అన్నారు ఏమండి ఇలా చేస్తారా అని అడిగారా అలాగే అన్నా ఈ లోపల దానికి ఆల్టర్నేట్ ప్రపోజల్ పోని అలా కాదు ఇలా చేద్దామా పోనీ అలాగే చేద్దామన్నా సరే వాళ్ళ దానిని వెళ్ళి వెళ్ళిపోయారు ఈ మహాత్ముడు అడిగారు ఇగో చూడు స్వామిజీ నువ్వు ఏదైనా ఫెయిర్ నువ్వు ఏదో పక్షాన్ని నుండు నువ్వు ఏదో గోడమి అటల్లా ఇటంటే ఇటంటావు అటు అంటే నీ పక్షం ఏమిటని అడిగారు అంటే మనకు పక్షమే ఉందండి మనకే పక్షం లేదు అగో నువ్వు ఇలాంటి దొంగకబుర్లు నాకు చెప్పకు నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పు ఖచ్చితంగా ఏం లేదు మనకంటో పక్షమే లేదు అసలు వాళ్ళు ఏ పక్షం ఆశ్రయిస్తే అదే మన పక్షం అని నేను చెప్పాను సో ఆ రకంగా మహాత్ముడు అన్నాడు ఐ లాస్ట్ మై ఇండివిజువాలిటీ రాంగ్ బ్యాక్ అన్నాడు అన్ ఆపరేటర్ హియర్ ఇండివిజువల్ ఉన్నాడని మీరు భ్రమ ఉన్నది ఆపరేటర్స్ అండ్ ది ఆపరేటర్స్ ఈ హ్యాజ్ సమ్ పొటెన్షియల్ ఆ పొటెన్షియల్ కి అది పనిచేస్తుంది సో ఇట్ ఈస్ ఆల్ ద ప్లే ఆఫ్ దట్ యూనివర్సల్ పవర్ and the universal intelligence as it reflects here. There is an apparatus and therefore it is functional. If you do, radio receiver. So, the answer is there. Radio, the answer is there. The answer is there. Why is it not? Why is it not? Why is it not? Is it so? No. Why is it not? It is an apparatus and there are waves around. అండ్ ఇట్ ఈజ్ ఎ రిసీవర్ సో ఈ రిసీవర్ వేవ్స్ ని రిసీవ్ చేసుకుంది అని చెప్పిన వాయిస్ వస్తుంది అలాగే ఇక్కడ లంగ్స్ ఉన్నాయి లైఫ్ గివింగ్ ఏర్ చుట్టూ ఉంది ఈ లంగ్స్ ఆ ఏర్ని రిసీవ్ చేసుకుంది కాబట్టి దేహంలో ప్రాణం ఉంది నేను నేను చేస్తున్నాను ఇదంతా వాట్ ఆర్ యు ఈ లంగ్స్ చుట్టూ ఉండే ఏర్ని రిసీవ్ చేసుకోవటంలో ఇండివిజువల్ నేను ఉన్నాడా లేడు మరి ఇంకా అక్కడే నేను లేకపోతే ఇంకెక్కడ ఉన్నాడండి నేను ఏర్ని రిసీవ్ చేసుకుని లైఫ్ గివింగ్ ఆక్సిజన్ అని అబ్జర్బ్ చేసి ఇంప్యూరిటీస్ ని కార్బన్ డైఆక్సైడ్ రూపంగా విడిచిపెట్టి ఈ ప్రక్రియలో వీడి పాత్ర లేదు ఇంకెక్కడుంది వీడి పాత్ర ఇంకెక్కడైనా ఉందంటే అంతకంటే అజ్ఞానం మూర్ఖత్వం అదే కనుకోవట్లేదు అంతేనంటారా అలా అనిపిస్తుందో మీకు ఎందుకంటే దిస్ ఇస్ ది ఓన్లీ ప్రాసెస్ విచ్ మీన్స్ ఎనీథింగ్ And that this person has no role to play in it, and he thinks he has a role to play in so many other ways. What role he has? Therefore, there is a physical, cycle, psychic apparatus, and it is like a radio receiver. It receives knowledge from all around, impressions from all around. It receives life from the whole. It receives impressions from the whole, and it is in harmony with the whole, and it is functioning perfectly. according to the dictates of the whole. Over. Where are you now? Where do you stand? Cover till. Nenu kartanu anu kurna ppudu dharmamo a dharmamo anu kutai. Ippun nen jepan satchiyan delushkun nata nukondai. There is no individual. It is the play of consciousness. Now, if you put a dharmava, dharmava, it transcends dharmava and dharmava, I tell you. Tufan uccindai, dharmava, dharmava, ఇట్ ఈస్ నేత నార ధర్మ వరద వచ్చింది ధర్మమా ధర్మ ధర్మము కాదు అధర్మమో కాదు మీరు మీరు ఒక కలవగట్టుకి గండి పెట్టేసి పక్కవాడి పొలం మునిగిపోయేట్లో చేశారు అది ధర్మమా ధర్మమా అధర్మం వరద వచ్చింది ధర్మమా ధర్మమా ధర్మము కాదు అధర్మమో కాదు కాబట్టి యూనివర్సల్ పవర్ లో ధర్మాధర్మాలు ఉండవు ఇండివిజువల్ లో ఉంటాం ఇండివిజువల్ ఈజ్ ఫాల్స్ దు అశుభమో కాదు శుభమో అశుభమో ఎక్కడి నుంచి వస్తాయి ఒక ఇండివిజువల్ ఉండాలి వాడికి కొన్ని కాన్సెప్ట్స్ సంస్కారాలు ఉండాలి అప్పుడు శుభమో అశుభము ఇప్పుడు ఫైర్ ఇన్ ది కిచెన్ శుభమాశుభమా శుభం ఫైర్ ఇన్ ది క్రమేషన్ గ్రౌండ్ శుభమా అశుభమా అశుభం ఫైర్ శుభాశుభం అంతే నచైవహి శుభాశుభి అంటే మనం సత్యాన్ని మన లెవెల్ కి దాన్ని కిందకి దిగలాగినప్పుడే ద్వంద్వాలు వస్తాయి దాని లెవెల్ మనం వెళ్తే ద్వంద్వాలకు అతీతంగా మనం వెళ్ళిపోతాం సో అయితే ఇప్పుడు వీడు ఎక్కడుంటాడు వీడు ధర్మం అనే ఆసనం మీద ఉన్నాడా అధర్మం ఆసనం మీద ఉన్నాడా ఏకాసనే ఈ రెండింటికి అతీతమైనటువంటి ఆసనము ఆసనము అంటే స్టాండ్ పాయింట్ ధర్మం అనే స్టాండ్ పాయింట్ అధర్మం అనే స్టాండ్ పాయింట్ మీరు ఏ పార్టీ అడిగారు మేము ఏ పార్టీ కాదు అన్ని పార్టీలకే అతీతం భారతీయులం ఇప్పుడు ఏ పార్టీ ఐఎమ్ ఇండియన్ ఇప్పుడు ఏ పార్టీ లైక్ దాట్ దట్ ఈ ట్రూ ీ ఇండియన్ ఓటేసే టైంలో పావు గంట సేపు గంట సేపో అయితే ఆ డెసిషన్ తీసుకునేప్పుడు ఏవో కొన్ని ఇష్యూస్ తీసుకుని ఓటు వేయేదో పార్టీకి ఆ పావు గంట సేపు ఓ పార్టీ మనిషికి ఆ పావుగంట కూడా ఎక్కడ ఆ ముద్ర వేసేప్పుడు ఓ మనిషి దాని గురించి ఆలోచన ఏదో ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆలోచించడం ఓటు వేసేటట్టు అయిపోయాయి ఆ తర్వాత వాటార్జుండ కాబట్టి సో ఎకాసనే లేనహ వీళ్ళు పార్టీ వాళ్ళు ఉన్నారే వీళ్ళు ఏ ఆసనం మీద ఉన్నారు ఈ రోజు ఈవేళ ఇక్కడ ఆసనంలో ఉన్నాడు రేపు వదిన ఆసనంలో ఉన్నాడు ఆసనం అంటే స్టాండ్ పాయింట్ ఓ మహాత్ములు అడిగారు ఆ ఉచి ప్లాట్ఫామ్ హీఈస్ లివింగ్ అని అడిగారు అంటే హీఈస్ లివింగ్ అని అన్నమయ్య ప్లాట్ఫామ్ అని చెప్పారు దట్ ఈస్ ది ఆసన కాబట్టి ఎప్పుడు కూడా దేహము అనే ప్లాట్ఫామ్ మీద బతకకూడదు దేహం ఉంటుంది యూషుడ్ rise above the body consciousness. Body Body consciousness. will will be there. ైజ్ అబౌ ది బాడీ కాన్షియస్నెస్ బాడీ విల్ బి దే బాడీ విల్ బి విత్ యూ షుడ్ రైజ్ అబౌ బాడీ కాన్షియస్ ఒకళ్ళు ఇమోషనల్ ప్రాబ్లమ్ తోటి బాధపడుతూ ఉంటారు అనుకోని ఎప్పుడు ఏదో ఇమోషనల్ ఇష్యూస్ ఆర్ అప్పుడు వెంటనే వాట్ ఈస్ హీస్ ప్లాట్ఫామ్ అంటే మనోమయాలో ఉన్నాడంటే ఇదంతా వేదాంతుల పరిభాష సో ఆ రకంగా ఏకాసనే ఏకద్వయ పరబ్రహ్మ పరమాత్మ దట్ ఈస్ హిజ్ ప్లాట్ఫామ్ ఏకాసనే లీనహ ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ లో ఇండివిజువల్ ఉండడం అంచేతనే లీనహ నది సముద్రంలోకి వెళ్ళిదాకానే నది సముద్రంలోకి వెళ్ళాక ఇంకా నదీత్వం ఉండదు సముద్రం అయిపోతుంది అయితే ఇప్పుడు వీడు ఏం చేస్తాడు ఏమీ చేయడు తూష్ణీం తూష్ణీంగా ఉంటాడు ఈ పార్టీకి ప్రచారం చేస్తాడు ఆ పార్టీకి ప్రచారం చేస్తాడంటే ఏ పార్టీకి ప్రచారం చేయ తూష్ణీం కించి దచింతయం ఏ ఆలోచనలు చేస్తాడంటే ఏ ఆలోచనలు చేయడం ఎందుకంటే ఆలోచన చేస్తే వృత్తి కనుక పుడితే అద్ధర్మమైనా అవుతుంది ఆ ధర్మమైనా అవుతుంది వృత్తిని సాక్షిరూపంగా దర్శించి దానిని త్రోసేపుచ్చుతాడు లేకపోతే వృత్తిని నిషేధిస్తాడు అది నామరూపాత్మకమైనది మిథ్యా అని తెలుసుకుంటూ ఉంటాడు వృత్తి మిథ్యా స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటారు అది అది మనకి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు పిల్లలు గోటికాయలు ఆడుతూ ఉంటారు మార్బుల్స్ వాళ్ళు చాలా సీరియస్ గా ఆడుతూ ఉంటారు మార్బుల్స్ ఆ గేమ్ ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ది కిడ్స్ అవునండి ఇప్పుడు మీరు చూస్తారు ఆ గేమ్ని హౌ యూ లుక్ అట్ ఇట్ చూస్తూనే ఉన్నారు గేమ్ని దాంట్లో వీడు నెగ్గాడు వాడు ఓడాడు ఆల్ ది ఆ గేమ్లో ఉండేటువంటి వివరాలన్నీ మీకు నువ్వు ఆన్సర్స్ అంటారు అవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని తెలుస్తూనే ఉంటాయి బట్ యు యూ నో ఐట్ బట్ యూ ఆల్సో నో దట్ ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ దాన్నే మిథ్య అంట అలాగే ఈ సంసారము ఇదో నడుస్తూ ఉంటుంది ఇదంతా మిథ్య ఇస్ నాట్ రియల్ అని వాడు క్లియర్గా తెలుసుకుంటూ ఉంటాడు ఇప్పుడు వాడు ఏం ఆలోచన చేస్తున్నట్టు దర్ ఇస్ నో థింకింగ్ థింకింగ్ అంటే రియల్ థింకింగ్ ఏమిటి ఆ థాట్ లో ఏది వచ్చిందో అది సత్యం అన్నప్పుడు అది థింకింగ్ అవుతుంది కానీ అది సత్యం కాదని తెలిసిందనుకోండి అది థింకింగ్ కిందే లెక్క కాదు ఎందుకంటే దో ఇట్ ఈస్ ఎ థాట్ ఇట్ డజన్ బైండ్ హిమ్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ హిమ్ కాబట్టి ఇట్ ఈస్ వర్చువల్లీ నో థాట్ ఇట్ ఈస్ ఎ థాట్ ప్లస్ థాట్ ఎ థాట్ విచ్ ఇస్ నాట్ ఎ థాట్ కాబట్టి జ్ఞాని కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నా సమాజంలో పరిస్థితులను గమనిస్తూ ఉన్నా గమనించడు రిజిస్టర్ అవుతూ ఉన్నా సమాజంలో పరిస్థితులు రిజిస్టర్ అవుతాయంటే గమనించడు ఉన్నా హీ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్ బై ఆల్ దోస్ థింగ్స్ అంటే శుద్ధ ఆత్మజ్ఞాన నిష్ఠుడై ఉంటాడు ఈ స్థితి జీవన్ముక్త అవస్థ అంటారు చూద్దాము ఈ అవస్థని దీన్నే సర్వోత్తమైన లక్ష్యంగా శ్రేయస్సు అర్జునుడు ఆ లక్ష్యంగా గీతలో ప్రతిపాదించబోతున్నారు దాన్నే అనుగేతలలో కూడా ఈ శ్లోకం ద్వారా ప్రతిపాదించున్నాం పూర్ణమాశిష్యు నమరి ఓం ద్రీకృష్ణార్పణమస్సు ఒక్క రెండు అనౌన్స్మెంట్